నేను ఒక దృష్టాంతం చెప్పారు కాలమును మీరు మొక్కలు చేయగలరా చేయలేరు కాలములో శతను నిమిషము గంట రోజు సంవత్సరము మొదలైన అంశలు కల్పితములు మన సౌకర్యం కోసం అలా కల్పించుకున్నాం తప్ప కాలాన్నే మీరు మొక్కలు చేయలేరు దేశమును మొక్కలు చేయగలరా తూర్పు కొడమరా ఉత్తరము దక్షిణము నాలుగు మొక్కలు చేశారా దేశమును నాలుగు మొక్కలైందా దేశం స్పేస్ నాలుగు మొక్కలైందా నాలుగు మొక్కలు కల్పించబడినవి దేశమునందు దేశమును కాలమునే మీరు ఖండితము చెయ్యలేకపోతే దేశకాలములకు మూలస్రోతస్థైన పరమాత్మను ఏ విధంగా ఖండితం చేస్తారు కాబట్టి పరమాత్మను ఖండితము చేయుటా అనేది లేదు ఇక్కడ అంశ ఎందుకు చెప్పారంటే అంశ అంటే బిలాంగింగ్ ంగ్ మీరు జగత్తు యొక్క అంశ కాదు పరమాత్మ యొక్క అంశ యూ బిలాంగ్ టు గాడ్ యూ డు నాట్ బిలాంగ్ టు ద వరల్డ్ ఓ మహాత్ముడు అన్నాడు ఐ హ్యావ్ మై బీయింగ్ అండ్ మూమెంట్ ఇన్ గాడ్ క్రైస్తన్నాడు అన్నాడు నా ఉనికి నా మునుగడ చలనము నా కథలికా అంతా కూడా భగవంతుని ఎందే గలదు ఒక కెనటము చెప్పింది నా ఉనికి నా మనుగడ నా చలనము సముద్రమునందు మాత్రమే గలదు అని అదే సత్యం అదేవిధంగా ఈ జీవుడు అనేవాడు పరమాత్మ కంటే భిన్నంగా ఎప్పుడూ లేదు ఇది బింబ ప్రతిబింబవాటం ఇక అవచ్ఛాద ఘటాద్యుపాధిపరిచ్ఛిన్న ఘటాద్యాకాశ ఆకాశాంశ సన్ ఘటాది నిమిత్తపా ఆకాశం ప్రాప్య నవర్త ఇప్పుడు ఘటమును తయారు చేస్తున్నారు నిజానికి మనం మాట వరసకి ఘటాన్ని తయారు చేస్తున్నాడు అని అంటాం మాట చెప్పినట్టున్నాను నేను అయినా ఇంకోసారి గుర్తు చేస్తాను మనం మన బుద్ధి నామరూపాల మీద ఉంటుంది ఆకాశానికి నామరూపాలు ఉండవు మన ఫోకస్ అంతా నామరూపాల మీద ఉంటుంది ఒకనొక రూపానికి ఘటము పేరు పెట్టుకుంటాం కాబట్టి మనం ఏమంటాం కుమ్మరివాడు ఘటము తయారు అంటాం కుమ్మరివాడు ఘటములు తయారు సపోజ్ కుమ్మరవాడి ఘటం తయారు చేసి ఆ లోపలంతా మట్టి ఫిక్స్ చేసేసి దాన్ని బేక్ చేసి ఇచ్చాడంటే తీసుకొస్తారా మీరు ఇంటికి ఘటమేగా తీసుకొస్తారా తీసుకుంటారు ఆ మట్టి కుండ లోపల ఏదో స్కైరోఫోన్నో ఏదో ప్లాస్టిక్ మెటీరియల్ ఫిక్స్ చేసేసి ఇచ్చాడని కొన్ని తెచ్చుకుంటారా తెచ్చుకుంటారు ఎందుకంటే మీరు మాత వనసకి కొండ కావాలి నాకు కావలసింది కుండ అన్నా మీకు కావలసింది కొండ కాదు కుండలోపలి ఆకాశం పెట్టె కొనుక్కుంటారు ఆ పెట్టి నిండా సామాన్ నింపేసి చెత్త కాగితాలు నింపేసి ఇచ్చారనుకోండి ఆ పెట్టి మీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదు మూడు వ్యక్తి కూడా కథ కిట్ బిట్ ఒకటి ఉంది ఒక ఆయన పెట్టి పట్టుకుని ప్రయాణి చేస్తూ ఉంటాడు రైల్లో ఒక దొంగ చిన్న చిల్లర దొంగ రోజు ఒకటో రెండో దొంగతనాలు చేసుకుని పొగ పక్కన మూసుకుంటూ ఉంటాడు అతడు అతనికి ఏదైనా ఉంటుంది సో అతడు ఈ ఈయన మంచినీళ్ళు తాగుతుంటే ఈ పెట్టిని పక్కన పెట్టి ఆ పెట్టి పెద్ద శ్రద్ధగా పట్టు పట్టించుకోడు పక్కన పెట్టి మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు పెద్ద శ్రద్ధ చూపించడు దొరికింది నా ఛాన్స్ని ఆ పెట్టి పట్టుకుని ఉడాయిస్తాడు మైలు దూరం పరిగెడతాడు ఈ రోజుకి మంచి బేరం ఒకటి దొరికిందని ఆ చూర్యుడు ఆ పెట్టుబడు వరిగెత్తుకు వెళ్తాడు మొత్తానికి ఎవళ్ళు లేదు చోట పెట్టుకో తాళం ఒకటి ఓ రాయి పుచ్చుకుని ఆ తాళాన్ని కొట్టి తెలిస్తే దాంట్లో పాత కాగితాలు ఉంటాయి న్యూస్ పేపర్లుంటాయి సో అతను ఎందుకు న్యూస్ పేపర్లు తెచ్చుకొచ్చాడంటే ఆ న్యూస్ పేపర్లు అమ్మి ఓ పాములో వస్తే ఓ ప్లేట్ ఇడ్లీ తిందామని అతను తెచ్చుకొచ్చాడు అతను వీడికి తగ్గవాడుతను ఎనివే కాబట్టి మీరు ఆ రకంగా న్యూస్ పేపర్స్తో నిండిన పెట్టి కొనుక్కు తెచ్చుకుంటారా తెచ్చుకో కానీ మీరు కొన్న నేను పెట్టి కొన్నాను నాకు పెట్టే కావాలి అని మీరు అన్నప్పటికీ మీకు కావలసినది ఏమిటి ఆకాశము కానీ మీకు కావలసినది ఆకాశమై ఉండగా నాకు కావలసినది ఘటము పెట్టే అని ఎందుకు అనుకుంటున్నారు అలా ఎందుకు అనుకుంటున్నారంటే దాన్ని బట్టి ఏం తెలుస్తోందంటే మీరు నామరూపాలకి ఎంత గట్టిగా అతుక్కుపోయారో తెలియట్లేదు మీకు నామరూపాలు ఈ ఘటాకాశమును కుమ్మరవాడు తయారు చేస్తాడు కుమ్మరవాడు ఘటాకాశాన్ని తయారు చేసినప్పుడు ఒక పెద్ద ఆకాశాన్ని మహాకాశం నుంచి ఓ మొక్కని కోసి ఏదో ఐస్ క్రీం ముక్కను కోసినట్టుగాను లేకపోతే కేక్ను కోసినట్టుగా ఈ బర్త్డే నాడు కేక్ కోస్తారు చూడండి ఆ రకంగా ఆకాశం అనే మహా మహాకేక్ నుండి ఓ చిన్న ముక్కని కోసి ఈ కుండలో పెడతాడా కుండలో ఉండే ఆకాశము ఘటాకాశము మహాకాశమునకు చెందినదా కుండకు చెందినదా మహాకాశానికి చెందినది కుండకు చెందినది కాదు కానీ అజ్ఞానం చేత కుండకు చెందినట్లుగా అనిపిస్తుంది ఉండకి చెందినది కాదు కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి ఘటాకాశ కస్య అంశ ఘటస్యవా మహాకాశస్యవా ఘటము యొక్క అంశం కాదు అది మహాకాశము యొక్క అంశ ఎలా చెప్పగలరు ఆ ఘటం పగిలిపోయింది అనుకోండి అప్పుడు ఘటాకాశం ఏమవుతుంది మహాకాశంలో కలిసిపోతుంది మళ్ళీ వేణుదిరిగి రాదు ఆకాశంలో కలిసిపోతుంది సో అదేవిధంగా జీవుడు ఆత్మస్వరూపమును తెలుసుకున్న జీవుడు ఆ మాట చెప్పారు నని వర్తంతే తద్గత్వా నని వర్తంతే ఆ పరమాత్మస్వరూపమును సాక్షాత్కరించుకున్న జీవుడు దేహత్యాగము చేసి మళ్ళీ తిరిగి జన్మించడు అనేదానికి దృష్టాంతం యథా వా అంటే ఇంకో దృష్టాంతం యథా ఏ విధముగానైతే ఘటాద్యుపాధి పరిచ్ఛిన్న ఆకాశము లిమిటెడ్ అయిపోయింది యథార్థంగా లిమిటెడ్ కాలేదు ఉపాధి అన్నారు కదా ఉపాధి అంటే యథార్థంగా లిమిటెడ్ అవ్వదు లిమిటెడ్ అయినట్టుగా కనపడుతుంది యథార్థంగా లిమిట్ అయిపోదు సో ఇప్పుడు ఈ రూము మూడు భాగాలు చేశాము అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక భాగము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక భాగము ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక భాగము మూడు భాగాలు చేశామంటే అలా మనం అనుకుంటున్నామే తప్ప అది యథార్థంగా మూడు భాగాలు ఆకాశం అవ్వదు అదే ఉపాధి అంటే అదే ఒక డిస్టెన్సు ఒక రూపము పెట్టుకుని దాని కారణంగా ఆకాశం మొక్కలైందని అనుకోవడం యథార్థంగా అవదు అటువంటి ఘటము పటము మొదలైన ఉపాధుల చేత లిమిట్ అయిపోయినటువంటి ఆకాశము అంటే లిమిట్ అయినట్టుగా కనబడే ఆకాశము ఘటాకాశము పటాకాశము అనే పేర్లతో చరామణీయవుతో ఆ మహాకాశము యొక్క అంశమలే స్వీకరింపబడుతుంది ఆకాశాంశం అది ఆకాశము యొక్క అంశయే తప్ప ఘటము యొక్క అంశ కాదు నేను ఆకాశము వంటి పరమేశ్వరుని యొక్క అంశ ఆకాశాన్ని పరమేశ్వరుని ఆకాశంతో పోలిస్తారు మనకి ఏమైపోయిందంటే పరమేశ్వరుని యొక్క రూపము ఉపాసన కోసం రూపం పెడితే ఆ రూపమే ఎంద్రచిందనే పరిస్థితికి మనం చేరుకున్నాం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పన అని రామతాపిన్యుపనిషత్తులో ఉంది నేను ఇంతకుముందు సోర్స్ తెలియదంట్లో ఉండేవాడిని అయితే మన మిత్రుడు వైద్యనాథన్ సోర్స్ని వెతికి పట్టాడు కాబట్టి ఒక రామతాపింగ్ ఉపనిషత్ అనే ఒక ఉపనిషత్తులో ఉంది ఉపాసకుల యొక్క ఉపాసనా సౌలభ్యం కొరకై రూపాన్ని కల్పించుకున్నామే తప్ప రూపము యథార్థము కాదు కనుక సో ఘటాకాశము మహా పటాకాశము ఇత్యాది ఆకాశములు ఆకాశము యొక్క అంశలే తప్ప ఘటపటాదుల అంశాలు కావు అదేవిధంగా ఇదే ఘటము ఈ దేహానికి ఘటము అని పేరు ఎదుగుదరా మీరు ఘటమనే పేరు ఎందుకు వచ్చింది ఘటానికి ఘట్యతే ఇక ఘట మట్టి ముద్ద తీసుకుని చక్రం మీద పెట్టి తిప్పుతో అలా దాన్ని కూరుస్తారు అలా కూర్చు కింద చేస్తారు కూర్చుట ఘట్యతే యు స్ట్రక్చర్ ఇట్ లైక్ దాట్ అందుకోసం దానికి ఘటం అనే పేరు వచ్చింది ఈ దేహము కూడా అంతే తల్లి గర్భంలో జరుగుతుంది తల్లి తినే ఆహారంలో కొంత అంశను స్వీకరిస్తూ ఉంటుంది ఆహారం యొక్క అంశం స్వీకరించి స్వీకరిస్తూ స్వీకరించి చూస్తూ చిన్న ఒక కణముగా బయలుదేరినటువంటి ఈ జీవ ఈ దేహము అలా పెరిగి పెరిగి పెరిగి పెరిగి అలా పెరుగుతున్నప్పుడే చెవులు ముక్కులు అన్నీ వస్తాయి టైమ్స్ స్క్వేర్లో ఏదో ఒక రోజుని పెద్ద పెద్ద బొమ్మల్ని ఎగరేస్తారు అది బుడగలా ఉంటుంది దాంట్లో మెషిన్ పెట్టి గాలి నింపుతూ ఉంటాడు గాలి నింపుతూ ఉంటే రెండు కాళ్ళు వస్తాయి కాళ్ళకి వ్రేళ్ళు వస్తాయి చేతులు వస్తాయి ముక్కు వస్తుంది కన్ను వస్తుంది అలానే వస్తాయి అమ్మను విడిచిపెడతారు అదే రకంగా తల్లి తినే ఆహారాన్ని స్వీకరిస్తుంటే ఈ కణము పెరిగి పెరిగి పెరిగి చేతులు కాళ్ళు ముక్కు నోరు ఇవన్నీ అంగములు వస్తాయి అలాంటి ఘటమిది ఈ ఘటము ఉన్న ఆకాశము నేను చిదాకాశము చైతన్యాకాశము నేను ఈ చైతన్యాకాశము ఈ ఘటనలో ఉన్నట్లు మీకు అనిపించిన వాస్తవంలో ఘటమునకు చెందినది కాదు ఆ మహాకాశమునకు పరమాత్మకు చెందినది ఒకసారి ఆ పర ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ ఘటాన్ని విడిచిపెట్టి జ్ఞానం చేత విడిచిపెట్టడం ఫిజికల్గా విడిచిపెట్టకల్లా ఫిజికల్గా విడిచిపెడితే విదేహముక్తి జ్ఞానంతో విడిచిపెడితే జీవన్ముక్తి ఈ ఘటాన్ని విడిచిపెట్టి ఆ పరమాత్మలో అంతర్గతమై ఎవరైతే ఉంటారో వారు తిరిగి జన్మించరు ఆకాశం ప్రాప్య ననివర్తం కాబట్టి ఎలా అయితే ఘటాకాశము ఘటము పగిలిపోయినప్పుడు మహాకాశంలో కలిసిపోయి తిరిగి మళ్ళీ జన్మించదు అదేవిధంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మహాత్ముడు తన స్వరూపము పరమాత్మ అనే సత్యాన్ని సాక్షాత్కరించుకుని దేహత్యాగమైన తర్వాత దేహత్యాగానికి ముందు కూడా ఆ పరమాత్మ ఎందు విలీనమై తిరిగి ఈ సంసారములో జన్ జన్మించడు దీని మీద ఒక పూర్వపక్షం నిరవయవస్థ పరమాత్మన కుత అవయవ ఏకదేశ అంశ ఇది అండ్ పరమాత్మకి అంశాలు లేవు పరమాత్మ ముక్కలు లేవు ఇప్పుడు పరమాత్మలో ముక్కలు ఉన్నాయనుకోండి ఏమవుతుందో తెలిసిన కొద్ది రోజులకి ఆ పరమాత్మ ఖర్చు చేస్తాడు అంబాసిడర్ కార్డులాగా ఓల్డ్ అంబాసిడర్ కార్ ఎలా ఉంటుంది దాంట్లో అన్ని పార్ట్లు చప్పుడు చేస్తూ ఉంటాయి ప్రతి పార్ట్ ర్యాక్లింగ్ చప్పుడు చేస్తూ ఉంటుంది ఎక్సెప్ట్ వన్ పార్ట్ చప్పుడు చేయని పార్ట్ ఏమిటో చెప్పగలరా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అంబాసిడర్ ఓల్డ్ అంబాసిడర్ కార్ లో చప్పుడు చేయని పార్ట్ ఒక్కటే గలదు అది ఏది హార్ అది అన్నీ తప్పులు చేస్తాయి సీట్లో కూర్చుంటే అది కిరకిరకెరలాడుతుంది తలుపు కీస్తే ఎప్పుడైనా పాత అంబాసిడర్ కాదు తలుపు వేశారా మీరు మీరు దాన్ని వేస్తారు డ్రైవర్ సాటిస్ఫై అవ్వడం ఈ నాట్ ఈ ఇంప్రెస్ ఆయన వీళ్ళు ఆ కస్టమర్స్ ఉంటే వాళ్ళకి తలుపు వేయడం కూడా చేత కాదు అని ఆయన దిగొచ్చి మళ్ళీ తెరిచి వేస్తాడు భూకంప వచ్చేదాన్ని వేస్తాడు అప్పటి కానీ అది పడదు ఓల్డ్ అంబాసిడర్ కా దేవుడు కూడా అలా అయిపోతాడు పార్ట్లు ఉంటాయి కాబట్టి ఆకాశానికి పార్ట్లు ఉన్నాయా లేవు ఆకాశము నిరవయవము కనుక పరమాత్మకి అవయవాలు లేవు అంటే పార్ట్లు లేవు అటువంటిప్పుడు నా యొక్క అంశ అంశ అంటే అవయవం అని అర్థం ఏకదేశము అంటే ఒక మొక్క అనే మాట ఎలా కుదురుతుందండి అని ప్రశ్న ఒకవేళ పరమాత్మ కూడా అవయవాలు ఉన్నాయి అని చెప్పారనుకోండి అప్పుడేమవుతుంది సవయవత్వేచ వినాశ ప్రసంగ అవయవ విభాగా ఒకవేళ పరమాత్మకు అవయవములు కలవు అంటే మనందరం పరమాత్మ అవయవాలు అన్నమాట అంబాసిడర్ కారుకి అవయవాలు ఉన్నట్టుగా పరమాత్మకి మనందరం అవయవాలు అవుతాం అప్పుడు అంబాసిడర్ కారు ఎప్పుడైనా ఆ అవయవాలన్నీ విడిపోతూ ఉంటాయి అవయవ విభాగాలు అవయవాలన్నీ విడిపోతూ ఉంటాయి విడిపోతే అంబాసిడర్ కారు ఎలా అయితే అది ఎది ఎటు కాకుండా అయిపోతుందో ఆ విధంగా పరమాత్మ కూడా అవయవములు కలవాడు అయితే వినాశం అయిపోతాడు పరమాత్మ వినాశం అవుతాడని అంగీకరించారు కదా కాబట్టి ఇప్పుడు పరమాత్మకు అవయవములు లేవు అంటే మమైవాంశ అనే మాట పుస్తకం పరమాత్మకు అవయవాలు ఉన్నాయి అంటే పరమాత్మ వినాశమును పొందే సమస్య వచ్చిపోతుంది ఈ పూర్వపక్షం నైష దోష పెద్ద దోషమేం కదా దోషము కాదు అంటే ఈ పూర్వపక్షము ఎత్తి చూపేటువంటి దోషము ఈ శ్లోకంలో లేదు ఎందుకో తెలుసునా అవిద్యాకృతోపాధి పరిచ్ఛిన్న ఏకదేశం ఇవ కల్పితో యథ యత ఎందువలనగా దోషము కాదన్నారు ఎందుచేత ఎందుచేతనంటే ఈ అంశ అన్నది ఒక ముక్క ఏకదేశము అవయవము అంశాన్నది యథార్థమైన అంశ కాదు కల్పితమైన అంశ ఇప్పుడు ఘటాకాశము మహాకాశము యొక్క అంశ అంటే ఎలా ఉండాలో తెలుసిన ఆ మహాకాశానికి ఘటాకాశానికి మధ్యలో ఆకాశం ఉండకూడదు కదా బ్రేక్ రావాలి బ్రేక్ వస్తేనే అంశ మహాకాశంలో ఓ ముక్కని ఇలాగా ఘటాకాశంలో పెట్టాలి కట్టి తీసుకోండి తీసుకుని పోయండి ఆకాశానికి పోయండి ఘటనలో పట్టిట్లా పోయాలి ఇలా పోసి ఆకాశం ముక్క తీసుకుని ఈ ఘటనలో పెట్టారు అదే ఘటాకాశం అంటారు కలి దూదా ఎందుకని ఆకాశమునకు అంశము లేవు మరి అయితే ఘటాకాశం అనే మాట ఎందుకన్నారు యథార్థముగా ఘటాకాశం అనేది చిన్నది మహాకాశం నుంచి విడిపోయినది ఉన్నదా లేదు కానీ అజ్ఞానం అనేది ఒకటి ఉంది అవిద్య ఈ అవిద్య ఏం చేసింది ఘటము మీద పెట్టింది ఫోకస్ అవిద్య అంటే అలాగే ఉంటుంది ఫోకస్ అంతా ఘటం మీద ఉంటుంది ఘటము నామరూపములు అది సత్యం అనుకుంటాడు ఘటాన్ని బట్టి ఆకాశాన్ని అంచనా వేస్తాడు అదే దాని పేరే అజ్ఞానం ఇప్పుడు ఫోకస్ అంతా ఘటం మీద ఉంటుంది మీరు ఘటాన్ని కొన్నప్పుడు మీ మీ అనుభవం మీరు చూసుకోండి మీరు ఘటాన్యం లేకపోతే పెట్టెని కొన్నారా మీ ఫోకస్ పెట్టే నామరూపాల మీద ఉంటుందా పెట్టే లోపలే ఆకాశం మీద ఉంటుంది నామరూపాల మీద పెట్టికి వాడు ఏదో డిజైన్ పెడతాడు ఎందుకంటే పెట్టికి డిజైన్ ఏమిటండి పెట్టికి డిజైన్ వల్ల ఉపయోగం ఏమిటి పెట్టే లోపల ఆకాశానికి డిజైన్ వల్ల ఏదైనా ఉపయోగం ఉందా కాబట్టి ఏదో అజ్ఞానం అంటే ఇలా స్వీట్లు కొనుక్కుంటూకు వెళ్ళి రంగులు చూసి స్వీట్ కొంటాడు ఇది ఎర్రగా ఉంది ఇది పచ్చగా ఉంది ఆకుపచ్చ అది బ్లూగా ఉంది చూడండి ఎర్రవి మూడు ఆకుపచ్చలు బ్లూ మూడు ఇవ్వండి అని స్వీట్కి రంగులు ఏమిటండి మీకు స్వీట్లు దాన్ని న్యూట్రిషనస్ వాల్యూ రుచి చూసుకుంటారా రంగు చూస్తారా రంగే చూస్తారు కొన్ని పిల్లలు అలా చూస్తారండి పిల్లలు వాళ్ళకి దృష్టి కంటికి నదులుగా ఉన్నారు పిల్లలు సరైన పెద్దల మాట ఏంటి జిలాబీకి రంగు వేస్తాడు ఆ రంగు వేసిన జిలాబీ కొనుక్కు తెచ్చుకుంటాడు ఎల్లో వేస్తాడు రోడ్డు పక్కన తయారు చేస్తూ ఉంటాడు జిలాబీ ఎల్లో వేస్తాడు పిండికి కొనుక్కొస్తాడు కలరు పాటం కొనుక్కొస్తాడు అది దాంట్లో కూడా వేస్తాడు అది కెమికల్ That is prohibited. It is not allowed as a food item. That is why people check the -in, food inspector. If they have a food inspector, they can be a break inspector. That's why, basically, they have to be able to get the appinant. That's why they are three gods. They are being able to get the yellow color. They are shining yellow. అంటే దాన్ని ఫ్లోరసెన్స్ అంట కొంచెం ఫ్లోరసెన్స్ ఉండి కెమికల్ ఏదో పెడతారు లోపల కెమికల్ సెస్టెషన్స్ ఉంటాయి అది కొంచెం ఫ్లోరసెంట్గా ఉంటాయి రిఫ్లెక్టర్స్కి వేస్తారు చూడండి ఫ్లోరసెంట్ కెమికల్ అలాంటిది వేస్తారు జిలాబీలో అది కొడుకు తెచ్చు ఎంత బాగుందో జిలాబీ దేనికి కంటికి అజ్ఞానం ఎలా పనిచేస్తూ ఉంటుంది నామరూపాల మీదే ఉంది ఫోకస్ దాంతో అజ్ఞానం చేత ఉపాధి మీద అంటే ఘతము మీద ఫోకస్ ఉండిపోవడం చేత ఆ ఘటన్నే ఘటాన్నే మీరు అలా చూసేస్తుండబట్టి మీకు ఏమనిపిస్తుందంటే ఘటాకాశము మహాకాశము నుంచి విడిపోయి ఉన్నది అని అనిపిస్తుంది ఇన్ దట్ సెన్స్ వి సెడ్ ఘటాకాశము మహాకాశము యొక్క అంశ అంతే తప్ప మహాకాశాన్ని మొక్కలు చేస్తే ఒక మొక్క ఘటాకాశము అని కాదు అదేవిధంగా జీవుడు పరమాత్మ యొక్క అంశ అని ఒక సెన్స్లో అన్నాను అంతే తప్ప పరమాత్మని ముక్కలు ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క జీవుడు అని అనలేదు ఆ దేవత యాభై ఆరు ముక్కలు అయిపోయింది ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చోట పడింది దేవనా పురాణం అనుకుంటున్నారా దిస్ ఇస్ నాట్ పురాణ ఒక్కొక్క చోట ఒక్కొక్క ముక్క పడింది ఆ ముక్క అది ఆ ముక్క అది ఈ ముక్కది క్యా బాకే ఇది ఇది నాట్ పురాణ పరమాత్మయంలో అంశములు లేదు అవన్నీ అర్థవాదలు అంటే ఏదేమో కథలు ఏదైనా వాల్యూ ఇన్ దాట్ దాన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సి ఉంటుంది లేదా వీ జస్ట్ డిస్మిస్ ఇట్ ఆర్ ట్రై టు ఫైండ్ సమ్ మీనింగ్ టు దాట్ అంటే తప్ప యాభై రెండు ముక్కలైంది అవి ఇక్కడ లిస్ట్ అంతా రస కూర్చుని దిస్ ఇస్ ఆల్ నాట్ యాక్సెప్ట్ పరమాత్మలా మొక్కలు అవ్వడం ఇక్కడ పాఠం అయితే అదే నవేమని కాదండి అజ్ఞానం చేత అయితే అడ్డు పెట్టుకో అజ్ఞానం చేత అయితే మాజ్ఞాన అభ్యంతరం ఎందుకంటే అజ్ఞాన సే జో హోతా ఓ అసల్మే నహి హోతాయి అది అజ్ఞానం యొక్క నిమిషం అజ్ఞానం చేత మొక్కలైనాడు భగవంతుడు అంటే నిజంగా ముక్కలైనాడు అనుకున్నారు ఓకే అవడు అజ్ఞానము చే ఏది ఏది అయితే అది అది యథార్థముగా అవును కొంతమంది అయిందనుకుంటారు అజ్ఞానము నుండి త్రాడునందు పాము పుట్టెను అంటే నిజంగా పుట్టింది ఇప్పుడు ఆ పామును అనుకునేటువంటి బుద్ధిమంతులు లేకపోలేదు లోకం అజ్ఞానము పామునందు త్రాడు పుట్టను అంటే అక్కడ ఏదో మహిమ వాళ్ళు త్రాడు పుట్టింది నుంచి పాము పుట్టిందనా ఏ ఎలా మీకు దర్శిత స్థాయమర్థ క్షేత్రాధ్యాయే విస్తర ఈ మాట క్షేత్రాధ్యాయము ముందు క్షేత్రాధ్యాయం అంటే పదమూడవ అధ్యాయం ముందు విస్తారముగా చెప్పబడింది మన మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏ కథ చెప్పినా అందరూ వింటారు ఎవరిలో అడగరు కాబట్టి అన్ని కథలు చలామణిగా ఉంటాయి అన్ని కథలు చలామణి అయిపోతాయి ప్రతి కథ చలామణి అయి దేవుడికి డబ్బులు తక్కువయ్యాయి ఆయనకు అప్పు కావాల్సి వచ్చింది ఒక ఆయన వీరికైతే మరీ ఎక్కువ వడ్డీ తీసుకుంటుంటే ఇంకొక ఆయన తక్కువ వడ్డీకి ఇచ్చారని కథ చెప్తాడు దేవుడికి ఈ మైక్రో ఫైనాన్స్లో దెబ్బతిని వాడు ఎవడో చెప్పిన కథ ఇది అలాంటి కథ కూడా చెప్తాడు అందరూ గూడూ బసమన్నా ఉంటారు కథ ఎందుకండి దేవుడు సర్వేశ్వరుడు లక్ష్మీపతి అని నువ్వు అన్నమే ఉంటున్నావు లక్ష్మీపతి అంటే లక్ష్మీ అనే అమ్మాయికి మొగ్గుడు అన్నాం కానీ డబ్బున్న వాడని మేము ఒకరు చెప్పేమంటారు చాలా ఇబ్బంది ఎనివే కాబట్టి ఈ విషయం అంతా కూడా అంటే క్షత్రజ్ఞుడు పరమాత్మయే పరమాత్మకి క్షేత్ర క్షత్రజ్ఞుడు అంటే జీవుడు జీవుడికి అభేదము అనే విషయాన్ని భేదం అనేది కేవలము అజ్ఞానము చేత కల్పితము అనే విషయాన్ని అంతని కూడా నేను చాలా విస్తారంగా పదమూడవ అధ్యాయంలో చెప్పి ఉన్నాము కాబట్టి మళ్ళీ ఇప్పుడు కథ మళ్ళీ మొదలుపెట్టడం కుదరదు మీరు పదమూడవ అధ్యాయం చూసుకోండి అంటే దాంట్లో సంస్థలు ఏమొస్తాయంటే జీవుడే దేవుడు అన్నారు మరి జీవుడికి సంసారం ఉంది కదా ఈ సంసారం అంతా దేవుడికి వచ్చేస్తుంది కదా అని ఓ సమస్య వస్తుంది పదమూడో అధ్యాయంలో ఆ సమస్యను మేము పరిష్కరించాం జీవుడే దేవుడైతే ఇంకా బంధము లేదు మోక్షము లేదు అని ఇంకో సమస్య అది పరిష్కరించాం ఇవన్నీ కూడా మీరు పదమూడో అధ్యాయం చూసుకోండి జీవుడే దేవుడు సచ జీవ మదంశత్వేన కల్పిత ఇప్పుడైతే ఏం చేశారు మీరు జీవుడే దేవుడు ఉన్నారు ఇక్కడ ఈ శ్లోకాల్లో టాపిక్ విభాగం గురించి మీరు చూసుకోవాలి అక్కడికి ఆ టాపిక్ ఆఖరి ఎలాగంటే నతద్భాస సూర్యోను మొదలుపెట్టి మమై వాంసో జీవలోకే జీవభూతస్థనాతన అదొ టాపిక్ అయింద ఒక టాపిక్ అయిపోయి ఇప్పుడు టాపిక్ మారుతో అంటే ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి వన్ స్లైట్ షిఫ్ట్ ఇన్ ది గేర్ ఇది టాపిక్ ఏటో తెలిసిన మనశ్రష్ఠాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి శరీర ఇంద్రుల వాక్నోతి యుచ్చా పుష్క్రామతీశ్వర గృహీద్ వైతాన సంయాతి వాయుర్గంధా నివాశయాత్ అదంతా ఒక టాపిక్ ఓకే కాబట్టి జీవుడే దేవుడు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాము జీవుడు దేవుడుకు చెందినవాడు అందుకోసం అంశ అని చెప్పారు కానీ అంశ అన్నారు కాబట్టి దేవుడులో ఒక మొక్క జీవుడు అని మాత్రం మీరు అనుకోవద్దు జీవుడికి దేవుడికి అభేదము అంశత్వం కేవలము కల్పితము మాత్రమే అజ్ఞానం చేత అని చెప్పాను కదా మరి అలా అయితే ఓ ప్రశ్న ఉదయిస్తుంది ఏమిటో ప్రశ్న కథం సంసరతి క్రామతి తే మరి జీవుడే దేవుడు అన్నారు కదా మీరు అయితే మరి ఈ సంసారం అంతా ఎందుకని జీవుడు జీవుడే దేవుడైతే ఈ సంసారాన్ని ఎందుకు అనుభవిస్తున్నట్టు సంసారం మేము తెలుస్తున్నాండి సుఖము దుఃఖము పుట్టుక చాలు సుఖము దుఃఖము షార్ట్ పుట్టుక చాలు లాంగ్ రేంజ్ వీళ్ళ పేరు సంసారం పుట్టాడు గిట్టుతాడు సుఖం వచ్చింది పోయింది దుఃఖం వచ్చింది అది పోయింది సుఖం వచ్చింది అది పోయింది దుఃఖం వచ్చింది ఇది సంసారం అంటే మరి జీవుడే దేవుడైతే ఈ సంసారం ఎందుకు వచ్చింది దేవుడికి దేవుడు దేవుడే అయిన జీవుడికి ఈ సంసారం మరి ప్రశ్న గమనించాల్సిందే కదా తర్వాత సంసారతి అనే కాకుండా ఉత్క్రామతి జీవుడు ఉన్నాడు ఈ దేహంలో ఉన్నాడు ఈ దేహాన్ని వీడిపెట్టి పైకి పోతున్నాడు దేవుడైతే జీవుడే దేవుడైతే ఆ దేవుడు సర్వవ్యాపకుడైతే ఈ పోవడం ఏమిటి రావడం ఏమిటి పైకి వెళ్ళడం ఏమిటి పైన పరమేశ్వరుడే ఉన్నాడు ఈ జీవుడు పరమేశ్వరుడే ఈ ఉత్క్రమణం ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న ఈ ప్రశ్నలకి సమాధానం వస్తోంది మనష్ఠాన్ని ఇంద్రియాన్ని ప్రకృతిష్టాన్ని కర్షతి జీవుడు ఉన్నాడే వీడు ఇప్పుడు మీరు చూడండి మీరు ఊరగాయ దాచుకుంటారనుకోండి ఊరగాయని ఘటాకాశంలో దాచుకుంటారా మహాకాశంలో దాచుకుంటారా ఘటాకాశంలో దాచుకుంటారు ఘటాకాశానికి మహాకాశానికి అసలు భేదమే లేదన్నారు కాబట్టి ఘటాకాశము మహాకాశమే మహాకాశము ఘటాకాశమే అన్నారు కనుక ఊరగాయని ఘటాకాశంలో పెట్టుకోవడం ఎందుకు ఇక్కడ పెట్టుకోండి ఇది మహాకాశం ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి అలా కాబట్టి ఇది అర్థమైందా మీకు ఇప్పుడు నేను ప్రశ్న ఉంటాను ఊరగాయి దాచుకోవాలంటే ఘటాకాశంలోనే దాచుకోవాలి మహాకాశంలో దాచుకోవడం ముదరదు కాబట్టి ఘటాకాశము మహాకాశము కంటే భిన్నమే ఈ అర్గ్యమెంట్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉందో చెప్పంటారా వాడు వాడు భయపడిపోయాడు పాముకి భయపడతాడు తప్ప త్రాడుకమీ భయపడ్డావు వాడు గట్టిగా భయపడిపోయాడు కాబట్టి అది త్రాడు కాదు పామే అన్నట్టుగా లేదు ఈ వాడు కళ చూశాడు కళలో వాడు ప్రేమించేటువంటి ఆ ప్రియురాలు వాడి ముందు ఉండి డ్యాన్స్ అది చేసి చాలా ఎంజాయ్ చేశాడు వాడు చాలా ఎంజాయ్ చేశాడు మొన్నటి పొద్దున అనుకున్నాడు ఎంత ఆనందాన్ని అనుభవించాను అని అనుకున్నాడు కాబట్టి ఆ కళలో ఆ ప్రియురాలు డ్యాన్స్ అదంతా సత్యమే అనొచ్చా ఇది ఒక ఆర్గ్యుమెంట్ అంటే మీకు ఒక పని చేసి పెడుతోంది కాబట్టి అలా విడిపోయి ఉండడము యథార్థ అని అర్జునంటూ తప్పు ఎప్పుడూ కూడా మీరు ఘటాకాశము మహాకాశము కంటే విడిపోయి ఉందా లేదా అనే దానిని మీరు ఒక తత్వ చింతనతో తత్వమును తెలుసుకునే దృష్టితో పరిశీలించాలి తప్ప మీరు ఊరగా పెట్టుకోవడం పచ్చళ్ళు దాచుకోవడం ఈ దృష్టితో తత్వాన్ని పరిశీలించకూడదు కాబట్టి తత్వాన్ని పరిశీలించేప్పుడు మీ అల్ప ప్రయోజనములు ఫలములు ఇటువంటి వాటిని బట్టి మీరు తత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేయవద్దు కాబట్టి అర్థక్రియా కార్యత్వం అంటే మనకు ఉపయోగపడే పనిని చేసి అనే ఆర్గ్యుమెంటు యాక్సెప్టబుల్ కాదు ఘటాకాశము ఎంత ఉపయోగపడినా మహాకాశము కంటే భన్నముగా ఉండదు ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాటెవర్ ఇప్పుడు జీవుడి దగ్గరికి రండి కొంతసేపు జీవుడితో కాలక్షేపం చేద్దాం దేవుడితో దాదాక కాలక్షేపం చేసాం అంతా దేవుడి గురించే చెప్పాం కదా భావ సైతే సూర్యో నిశాంకో అంతా దేవుడే ఆఖరికి ఆ దేవుడే జీవుడు రూపంగా వెలిగిపోతున్నాడు ప్రపంచంలో అని కూడా చెప్పాము అది కూడా జీవు యొక్క విచారమే ఇది మహాకాశమే ఘటాకాశ రూపంగా మన ముందు ప్రకాశిస్తోంది అని చెప్పినట్టు ఇప్పుడు కొంచెం ఆ దేవుడు యాస్పెక్ట్ పక్కన పెట్టి ఈ జీవుడు యాస్పెక్ట్ని పరిశీలిస్తాం ఎందుకంటే వడ్లగింజే బియ్యపు గింజ ఆ వడ్లగింజ బియ్య బియ్యపు గింగ వడ్ల గింగలా ఎందుకుంది ఆ పైన ఊక వల్ల ఆ ఊక గురించి కొంత తెలుసుకుని అప్పుడు దాన్ని తీసి పారేస్తే మీకు దేవుడు బయటపడతాడు కాబట్టి ఆ దేవుడే అయి ఉన్న జీవుడు యొక్క జీవత్వాన్ని కొంత పరిశీలించి శోధించి దాన్ని త్రోసిపుచ్చినట్లయితే ఎలా త్రోసిపుచ్చుతారు అది సత్యమైతే మీరు త్రోసిపుచ్చటం అలా కుదుర్చుకుని కూద కానీ అజ్ఞాన కల్పితమైతే మటుకు జ్ఞానంతో త్రోసిపుచ్చవచ్చును కాబట్టి జీవ జీవుని యొక్క పరిస్థితిని కొద్దిగా విశ్లేషణ చేసి అర్థం చేసుకుని దాంట్లో ఉండే అంశాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే జ్ఞానంతో దాన్ని త్రోసిపుచ్చి ఆ జీవునే మనం దేవుడుగా నిగ్గుదేల్చగలుగుతాము కాబట్టి కొంతసేపు జీవుడి గురించి ఆలోచిద్దాం ఓకే ఈ టాపిక్ అలా మారింది అక్కడ ఈ జీవుడు చూసారా మీరు బరువు మోస్తూ ఉంటాడు మీరు ఎప్పుడైనా ఎద్దుని చూసారా ఎలా ఉంటుందో ఎద్దు బరువుని లాగుతూ ఉంటుంది కరీం కరీ ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు పొద్దున్నే టిఫిన్ బాక్స్ పట్టుకుని అది బుధాన్ని వచ్చినాయి ఏడు పోవేపటికి బస్సు స్టాండ్ దగ్గర నిలబడి ఆ ప్రభుత్వం వాళ్ళు పంపించేటువంటి బస్సు కోసం ఎదురు చూస్తూ అలా ఆ బరువుతో ఆ బస్సులో ఎక్కి అలా నిరుత్సాహంగా ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఎప్పుడైనా చూసారా వాడేది అలా బరువుని నాక్కుంటా వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగులు పొద్దున్న వెళ్ళేప్పుడు ఎంతో భారంతో వెళ్తారు సాయంకాలం వచ్చేప్పుడు ఉత్సాహంగా వస్తారు కాబట్టి వీడు ఈ జీవుడు ఉన్నాడే వీడు కరషతి లాక్కుంటూ పోతున్నాడు కర్షతి అంటే బండి లాగుతున్నాడు ప్రతి మనిషి కూడా మీరు నేను చెప్పే మాట యథార్థమో కాదో మీరు చెప్పండి ప్రతి మనిషి కూడా టిక్ టాక్ టిక్ టాక్ అని ఉత్సాహంగా నడుస్తున్నట్లు కనిపించినా ఒక కంటికి కనపడి ఒక పెద్ద మూత నెత్తిని వెతుకుని మోసుకుంటూ నడిచిపోతున్నాడనేది వాస్తవమా కదా పెద్ద బరువు మోసుకుంటూ పోతూ ఉంటాయి ఆ బరువు ఏముంటాయి మన డబ్బు సరిపడుతుందో సరిపడదో పిల్లలు బాగా పైకి వస్తారో రావో వాళ్ళు పరీక్షలు తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయో అవువో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి మళ్ళీ సంతానం కలుగుతుందో కలగదో వంశాంకురం ఇదో పిచ్చి ఈ పిచ్చితోటే వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్కి ఈ వంశాంకురం కలుగుతుందో కలగదో తర్వాత అని ఈ రకంగా మోసుకుంటూ పోతాడు ఇలా పోతూ ఉంటాడు సంసార మనిషి పోతూ ఉంటాడు లాగుతూ ఉంటాడు వేటిని లాగుతున్నాడు వీడు ఇంద్రియములను లాక్కుంటూ పోతున్నాడు ఇంద్రియములు వాటిని విషయాల్ని అవి లాక్కు వస్తాయి వీడు ఇంద్రియాలని లాక్కుంటూ పోతుంటే విషయములను ఇంద్రియములు లాక్కొస్తాయి ఇదంతా భాష్యకాలను వర్ణిస్తారు ఇంద్రియములను లాక్కుంటూ పోతున్నారు దీన్ని ఈ ఇంద్రియముల విషయంలో మీకు ఒక న్యాయము చెప్తాను న్యాయం అంటే వృత్తి అంధ పంగు న్యాయము అనేది ఇంద్రియముల విషయంలో వర్తిస్తూ ఉంటుంది అంధ అంటే అంధ గురుడ్డివాడు పంగు అంటే కుంటివాడు ఒక గురుడివాడు ఉన్నాడు మంచి దిట్టంగా బలంగా ఉన్నాడు కాళ్ళు ఎలా పడితే అలాగే బలంగా ఉన్నాయి ఇంకో కుంటివాడు ఉన్నాడు చక్కటి చూపు కానీ కాళ్ళు లేవు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక టీం ఫారం చేస్తారు ఆ టీం ఏమిటంటే ఈ గురుడివాడిని వృద్ధివాడు భుజం మీద కూర్చుంటాడు ఈ కుంటి వాడు వాడిని వాడిని ఎత్తుకుంటాడు గుడ్డివాడు కుంటి వాడిని ఎత్తుకుంటాడు కుంటివాడు దారి చెప్ చెప్తూ ఉంటాడు వృద్ధివాడు నడుస్తూ ఉంటాడు ఇది టీం అలాగే మనకు కూడా కన్ను ముక్కు చెవి ఇచ్చేది శబ్దస్పర్శ రూపంధములోనూ తెలుసుకుంటూ ఉండే ఐదు జ్ఞానేంద్రియములు అవి కుంటివి చూపుంది తప్ప నడవడం చేత ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి కన్ను చూస్తుంది కన్ను తోడు చూసి స్వీట్ను గుర్తుపట్టగలదు నాలుక స్వీటుని రసాన్ని ఆస్వాదించగలదు కానీ ఆ స్వీటుని సంపాదించడం కన్నుకి చేత కాదు నాలుగుకి చేత కాదు ఆ స్వీట్ను సంపాదించాలంటే ఏం చేయాలి కాళ్ళు నడిచి వెళ్ళి చేయి పట్టుకు రావాలి కాళ్ళు చేతులు ఉంటే కాళ్ళు నడిచి వెళ్ళాలి నోటితో మాట్లాడాలి చేత్తోటి పట్టుకుని రావాలి ఈ మూడు కర్మేంద్రియములు సహకరిస్తే అప్పుడు చూపుతో చూసిన దానిని నాలుకతో ఆస్వాదించగలుగుతారు ఇది కుంటి వృద్ధి యొక్క కాంబినేషన్ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు కాబట్టి ఈ ఇంద్రియములను వీడు లాక్కుంటూ పోతాడు అయితే ఇక్కడ జ్ఞానేంద్రియములకే ఫోకస్ ఇక్కడ కర్మేంద్రియాలకి ఫోకస్ లేదు ఇక్కడ ఎందుకని మనస్సారి మనస్సుతో కలిపి ఆరు అని చెప్పారు ఐదు జ్ఞానేంద్రియములు ఎలాగా శబ్దస్పర్శ రూపంధములు అనే ఐదు విషయములను తెలుసుకుంటూ ఉండే శ్రోత్ర చూపు నేత్ర ఇత్యాది ముక్కు నాలుక చర్మము మగీంద్రియము ఈ ఐదు జ్ఞానేంద్రియములు ఐదింద్రియాలు మరి ఆదనుకున్నారే మనస్సు కలపండి మనస్సు అంతరింద్రియము దాన్ని కలుపుకుంటే ఎన్నయ్యాయి ఆరింద్రియాలు అయ్యాయి ఈ ఆరింద్రియములను వీడు మోసుకుంటూ పోతున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆరింద్రియములతో మోసుకుంటూ పోతాడు ఇప్పుడు హైదరాబాద్ లో మనస్సుకి అసలు శాంతి లేదు గోవా వెళ్ళిపోతే చాలా శాంతిగా ఉంటుంది నిజమే గోవా మీరు శాంతిగానే ఉంటుంది ఈ మనస్సుని ఇక్కడ విధులు పెట్టేసి గోవా వెళ్ళినట్లయితే శాంతిగా ఉంటుంది కానీ మనస్సును కూడా మీరు మోసుకొని వెళ్ళిపోయారనుకోండి గోవా వెళ్ళినా శాంతి అశాంతిగానే ఇప్పుడు భార్యాభర్త ఇంటి దగ్గర కూర్చుని తీసులో ఆడుకుంటున్నారనుకోండి గోవా వెళ్ళారనుకోండి అక్కడ ఏం చేస్తారు తీచులు ఎందుకంటే ఇదే మనస్సు కదా మనస్సుని విడిచిపెట్టి వెళ్తే మాత్రం అంత శాంతి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ మనస్సు ఇంద్రియములను మోసుకుంటూ పోతున్నాడు వీడు అయితే ఏమంటే వీడి జీవుడు కదా వీడి స్వరూపం పరమాత్మ కదా వీడి చైతన్యస్వరూపుడు క్షేత్రజ్ఞ స్వరూపుడు ఈ ఇంద్రియములు మనస్సు క్షేత్రములకు చెందినవి మహాభూతాన్ని అహంకార బుద్ధి సంవ్యక్తమేవ ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియగోచరా ఇది క్షేత్రం ఇంకో లైన్ ఉంది మధ్యలో ముఖ్యాద్వేషసుఖం దుఃఖం సంఘాతేతనాధృతి ఇది క్షేత్రం మనం చూసాం ఇది క్షేత్రము క్షేత్రం అంటే ప్రకృతి అంటే చుట్టూ ఏముందో మనస్సు వరకు అదే చుట్టూ ఏముందో అదే ఇప్పుడు చుట్టూ ఏముంది పృథివీ ఉన్నదా ఇదిగో ఇది పృథివి ఆపహ ఇదిగో లోపల ఆపహ అగ్ని వేడి లోపల వేడి వాయు లోపల వాయువు ఆకాశ లోపల ఆకాశం శబ్దస్పర్శ రూపరస గంధములు బయట ఉన్నాయి వాటికి కౌంటర్ పార్ట్స్ ఇంద్రియములు లోపల దళములు అవేవి వేవి శబ్దాన్ని తెలుసుకునేది చెవి చెవితే తెలియబడేది శబ్దం చెవికి దొందు దొందే చెవి ఉంటే శబ్దం ఉంది శబ్దం ఉంటే చెవి ఉంది చెవి లేకపోతే శబ్దం లేదు శబ్దం లేకపోతే చెవి లేదు అంత ప్రకృతి ఇంద్రియములు పృథివీ సూక్ష్మాంశము ముక్కైంది ఆకాశ సూక్ష్మాంశము చెవి పృథివీ యొక్క స్థూల భాగము బయట ఉన్న పృథివీ ఉంటే స్థూల సూక్ష్మ తేడా తప్పిస్తే అదే అదే సేమ్ చెందితే సేమ్ కృతి స్థూల సూక్ష్మ భేదమే గలదు కాబట్టి ఇంద్రియములు మనస్సు ప్రకృతిలో చెంది ఉంటాయా లేక క్షేత్రజ్ఞునిలో చెంది ఉంటాయా ప్రకృతిలో చెంది ఉంటాయి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే నేను ఇక్కడ ఉన్నా పరమాత్మ నా వెనక్కలు నా ఎదురుకుండా ప్రకృతి గలదు నేను పరమాత్మకు చెందిన కానీ పరమాత్మ వైపు వెన్ను చూపి ప్రకృతికేసి చూస్తూ ప్రకృతిని కౌగలించుకుని నేను ఉన్నాను ఇది ఎలా ఉందంటే ఒకడు సూర్యుని వైపు వీపు చూపి ఎదురుకుండా ఉన్నటువంటి నీడని కౌగలించుకుని ఆ నీడ వెంట పరిగెడుతున్నాడు వీడు నీడ వెంట పరిగెడితే ఏమవుతుందండి ఎప్పటికి దొరుకుతుంది ఆ నీడ ఎందుకంటే వీడు పరిగెత్తి అది కూడా ముందుకు పోతుంది మీరు ఎప్పుడైనా సంసారంలో సంసారాన్ని నేను ఎదుగుతు కదా సంసారి తెలుసు కదా సంసారం ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటాడు దేనికోసం సంసారంలో ఉండే విషయాల కోసం పరుగులు తీస్తూ ఉంటాడు ఈ పరుగు ఎప్పుడు అంతమవుతుందో తెలిసిన ది డే హీ ఫాల్స్ డెడ్ అప్పుడు అంటే మనం అప్పుడైనా అర్థమవుతుంది అప్పుడు అంతం కాదు ఇంకో దేహంలో ప్రవేశించి మళ్ళీ పెరిగే ఏదో దేహంలో ప్రవేశించడమే గొప్ప అన్నట్టుగా వీళ్ళు పరకాయ ప్రవేశము ఇలాంటి ఇలాంటి బ్లఫ్ ఒకటి మనకి వీరి కోసం పరకాయ ప్రవేశం ఎందుకు ఇక్కడ పోయిన ఇంకో దేహంలో ఎలాగో ప్రవేశిస్తాడు ప్రవేశించి మళ్ళీ సంసార భారాన్ని మోసుకుంటూ పోతూ ఉంటాడు ఈ పరకాయ ప్రవేశం అనే బ్లఫ్ మనకి ఎందుకంటే మళ్ళీ అది శంకరాచార్యులు ప్రవేశించాడు మళ్ళీ ఇంకో కథ ఈ రకంగా ఈ కథలతోటి బ్లఫ్ తోటి తత్వాన్ని కలుషితం చేసి పెట్టుకున్నాం మనం ఎనివే సో వీడు కాబట్టి మనిషి ఏం చేయాలి నీడ కేసి చూస్తూ నేడ వెంట పరిగెత్తకూడదు నీడవైపు వెన్ను చూపి ఓ నీడ నీకు నాతో నాకు నీతో పని లేదు వెన్ను చూపి సూర్యుడి కేసి నేను ఈశ్వరుని యొక్క అంశను అని తెలుసుకుని ఆ చైతన్యమునందు నిష్ట కలవాడై ఉన్నట్లయితే ప్రకృతితోటి తాదాత్మ్యాన్ని చెందకుండా ఉన్నట్లయితే వీడు పరమాత్మలో కలిసిపోయి నన్ను వర్క్ అని అలా చేయడం జాతగాక అజ్ఞానం కలవాడై వీడు ఏం చేస్తున్నాడంటే ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది ఆ ప్రకృతిలో భాగములైనటువంటి మనస్సు ఇతర ఐదు మొత్తం ఆరు ఇంద్రియములను లాగుకుంటూ పోతున్నాడు పాశ్య మనస్సస్థాని ఇంద్రియాణి శ్రోత్రాదీని అది శ్రోత్రము నేత్రము కన్ను తర్వాత ముక్కు నాలుక స్మతులు స్పర్శేంద్రియము అని ఐదింద్రియములను ప్రకృతిస్థాని ప్రకృతి ఎందు అవి ప్రకృతికి చెందినవి కాబట్టి ప్రకృతి ఏం ఉన్నాయి ప్రకృతి అంటే ఇప్పుడు కన్ను ఉందండి కన్ను నాలో ఉంది కదా ప్రకృతిలో ఎక్కడుందంటే నీలో లేదయా బాబు కన్ను దేహమునందు దేహము ప్రకృతి దేహము నిన్ను నేను ఎవడనుకోమన్నాడు ఈ మాట మనం మనం అనుకున్నాం కదా దేహాభిమానమే తప్పు దేహము మీరు నేను దేహము ఏమన్నా దేహంలో కన్ను ఉందంటే ఎక్కడుంది ప్రకృతి ఎందు ఉన్నది అంటే మరి దీన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి మన మనలో ఒక ఒక దోషం వస్తుంది ఎటువంటి ఆ దోషం వేదాంతంలో అలాగే చెప్తారండి అనేసి ఆయన చెప్తూ ఉంటాడు మనం వింటూ ఉంటాం మళ్ళీ మన దాన్ని మనం పోతూ ఉంటాం అలా ఉండకూడదు సో ఇప్పుడు ఒక కొన్ని సత్యములు కఠోరమైన సత్యములు వాటిని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఫిజియాలజీ ఫిజియాలజీ అంటే బాడీ అండ్ చెక్ ఫంక్షన్ వస్తుంది ఈ ఫిజియాలజీ ఇది ఇది నాకు చెందినద ప్రకృతికి చెందినద ప్రకృతికి చెందిన ప్రకృతి స్థాని ఇది నాకు చెందినదైతే అసలు జుట్టు తెల్లబడిచ్చి వాడిని కాదు నేను తర్వాత ఇలాగ బాల్డ్ ఫ్లేట్ అసలు నేను రానిచ్చి వాడిని కాదు ఏమనుకుంటున్నారో మీరు చక్కగా అందమైన తుమ్మిదల గుంపు అంటే క్రాసింగ్ మెయింటైన్ చేసి ఉంది అది ప్రకృతికి చెందినది నాకు చెందినది కాదు హార్ట్ నాకు చెందినదా ప్రకృతికి చెందినదా ప్రకృతికి చెందింది హార్ట్ అంచేతనే అది ప్రకృతి చెప్పిన మాట గురించింది తప్ప నేను చెప్పిన మాట ఓ హార్ట్ నువ్వు ఇటు అటు కాకుండా కరెక్ట్ గా కొట్టుకోమని నేను చెప్తున్నా అది వెందు దానికి ప్రకృతి చెప్పింది ఏమనే నువ్వు కార్బోహైడ్రేట్స్ స్వీట్లు అన్ని బాగా పుచ్చుకున్నావు కనుక ఓ హార్ట్ నువ్వు సరిగ్గా బీట్ విషయంలో కడబడ చెయ్యని ప్రకృతి చెప్తుండే చెప్తే ప్రకృతి చెప్పినట్టు వింటుంది అది కాబట్టి ఇంద్రియములు చూపు కన్ను కన్ను చైతన్యానికి చెందినదా ప్రకృతికి చెందినదా కన్ను రూపమునకు చెందినది రూపాన్ని చూసేది కన్ను రూపము ఎదురకుండా ప్రకృతిలో ఉంటుంది అది ప్రకృతితో ముడిబడి ఉంటుంది ప్రకృతి యొక్క ముద్దుబెడ్డైన దేహంలో అంతర్భాగముగా ఉంటుంది ఇంద్రియములన్నీ కూడా ప్రకృతికి చెందినవి ఫిజియాలజీ ఎంటైర్లీ బిలాంగ్స్ టు నేచర్ ఇంకా సైకాలజీ మనహ ఎంటైర్లీ బిలాంగ్స్ టు నేచర్ మీ స్వరూపంలోకి చేరుకోవాలంటే మనస్సు శాంతమైపోవాలి అంటే మనస్సు నో మైండ్ అయిపోవాలి మైండ్ షుడ్ బికమ్ నో మైండ్ అంటే ప్రకృతితోటి స్నాప్ ద లింక్ అప్పుడే మీరు స్వరూపాన్ని చేరుకోగలుగుతారు మీరు మనస్సుని పట్టుకుని అలా సంకల్పాలు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి మీరు ప్రకృతిని పట్టుకున్న వారు అవుతారు తప్ప స్వరూపంలోకి వెళ్ళేవారు కాదు ఎందుకంటే ఎంటైర్ సైకాలజీ ఆమె మనస్సు సంకల్పిస్తుందండి మనస్సు చేత సంకల్పించబడేది ప్రకృతి అవుతుందా పరమాత్మ అవుతుంది చాలా పరమా ప్రకృతే అవుతుంది కాబట్టి ప్రకృతి స్థాని ఇంద్రియముడు మనస్సు వాటిని మోసుకుపోతావు వాటిని ఎందుకు మోసుకుపోవడం వాటిని ఎందుకు మోసుకుపోవడం ఇప్పుడు దొంగవాడిని దొంగవాడిని ఓ ఒక పోలు కట్టేశారు స్తంభానికి కట్టేశారు కట్టేసి వీళ్ళు ఎటో పోయారు వాడు ఈ లోపల చేయిన్ తెంపుకున్నామని చూస్తే చేయిన్ తెగలేదు కానీ పోలు విరిగిపోయింది ఆ పోలు భుజాన్ని తెలుసుకుని మోసుకుపోతున్నాడు మన పని అలా ఉంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షం పొందటం చెతగాక దేహం కుప్పకూలినప్పుడు ఈ సూక్ష్మ శరీరమును ఇంద్రియములను మోసుకుని ఇంకో దేహానికి పోతున్నాడు లేదు వెల్కమ్ బ్యాక్ టు మారో ఓం పౌర్ణమ పూర్ణమి పూర్ణా పౌర్ణమ